స్టార్టింగ్ స్తో ప్రభా పరిస్థితి గొప్ప దేవ మీకు ఎంతో వేలది వందనాలు ప్రభ యేసు ప్రిస్తే ఆన్లైన్ ప్రార్థనలో మేము కూడి ఉన్నాం ప్రభ ప్రాణమైన బిడ్డలను మీ త్వరగా రప్పించండి ప్రభ మీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభ ఎంతో ఆశ కలిగి ఉన్న మేస్ ప్రభ ఆశ కలిగిన ప్రాణాన్ని మీకు వందనాలు ప్రభ హలిలోయ మా హృదయంలోకి ప్రభ యొక్క వాక్యాన్ని మేము ఆహ్వానించాలా కఠిన పరచుకోకుండా ప్రభా హృదయాన్ని ప్రభ మీ కొరకై ప్రభ మీ వాక్యం కొరకై ప్రభ ఓపెన్ చేసి పెట్టాలా ప్రభ మీరు ఆత్మకార్యం జరిగించండి మీ నామం మహిమార్థమే ప్రభావ తోడుగా నీడగా ఉండి పశుదాత్మశక్తి బలం చేత నడిపించి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ప్రభ జరిగించి అనేకులు ప్రభావం మీ తట్టు తిరగాల వాళ్ళ జీవితాలను మీకు సమర్పించుకోవాలా మీకు సమర్పితం లేని జీవితం ప్రభ ఈ లోకంలో జీవించిన వ్యర్థమే ప్రభావ కాబట్టి రాజా ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాలను సమర్పించుకొని మీ నామం మహిమార్దమే ప్రభావ వాళ్ళు ఈ లోకంలో జీవించాలా ప్రభావ మీ కొరకు ఈ ప్రభ మీ నామం ఎత్తుకొని ముందుకు నడిపింపబడాలా మీరే ఆత్మకార్యం జరిగించండి ప్రభ మాకొరకే ప్రభా యొక్క కలువరి సిల్వలో మీ అమూల్యమైన రక్తాన్ని కాచి దేవ సజీవుడై తిరిగి లేచినారని మేము నమ్ముతున్నాం ప్రభ మాకు హయంలో విశ్వసిస్తున్నాం ప్రభా మీకే వందనా లేచు ప్రభా మీకే వందనాలు ప్రభ మీరే తోడుగా నీడగా ఉండి ప్రభ మీరు మహింపొందమని ఏసుక్రీస్తు నామను ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్ ధూతలు ఆరాధించు పరిశుడా ఏసయ్యా నా నిలు వెళ్ళనింది ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా మన సారమీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశోద్ధుడా ఏసయ్యా నా వెల్లిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయూ నీమహిమను వివరించునే ప్రతివసంతము నీ దయ కిరీటమే ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించు నే ప్రభువాని ఆరాధించేద కృతజ్ఞతాస్తుతులతో కృతజ్ఞతాస్తుతులతో ప్రభువానిన్నే ఆరాధించద కృతజ్ఞతాస్తు కృతజ్ఞతాస్తుతులతో అత్యున్నత సింహాస్తనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఈస్యా నానిలు వెళ్ళనిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పరిబలించుని నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందునే పరిమళించుని నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నందు నడిపించుచున్నందుని పరిశుద్ధాత్మలు ఆనందించేదా హర్షద్వనులాతో హర్షద్నులాతూ పరిశుద్ధాత్మలు ఆనందించేదా హర్షధ్వనులాతూ హర్షధ్వనులాతూ అత్యున్నత సింహాసనముపై ఆశీలుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పక్షిరాజువై నీ రెక్కలపై మోసివే నీవే నా తండ్రివై నా బాధ్యతలో భరించివే పక్షిరాజువై రాజువై నీ రెక్కలపై నీవే నా తండ్రి వై నా బాధ్యతలు భరించితే ఎహో ప్రభువా నిన్నే ఆ దించదను ప్రభువా యహోవ దేవా మహిమ పరచద స్తులతో తొతిగిలతో అత్యున్నత సింహాసన ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరుదు నా నిలు వెళ్ళ నిండి ఉన్నా నా మనసా ఈ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిము చే అత్యున్నత సింహాసనముపై దేవదూతలు ఆరా పరిశోద్ధుడా మన సాధవి సన్నిధిలో సాగిలపడిన చేసేదా సాగిలపడిన మూ చేసెదా ప్రార్థిస్తాం పరుషోధర దేవా మీకు వదనాలనైనా సర్వోనతులకు తండ్రి మీ కృతజ్ఞతలనైనా ఈ ఉదయం నుంచి కాపాడే ప్రభావ మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశం ఇచ్చినారు మీకు ఎంత వదనాలనైనా ప్రభావ మీ ఆక్యలేంది తండ్రి ఏది నెరవేరదు ప్రభావ ప్రతిదీ మీ యొక్క తన్మని మీ సంకల్పం ప్రకారంగానే నెరవేరుతుందైనా కాబట్టి తండ్రి మీ సంకల్పానికి విధేయత చూపించి మేము ముందుకు పోయి బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మా శరీరాలను స్వస్థపరచండి అనారోగ్యాలను కొట్టివేయండి మీ మైమార్దంగా నిలబెట్టుకోమని యేసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె నిన్నటినం మనం మొదటి విభజింపబడ్డ కృపావరలలో మొదటిది బయలుపరుచు వరములు అన్న వరములకు సంబంధించిన విషయాలలో ముఖ్యంగా బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము ఆత్మల వివేచన అని వరం ఈ మూడవ వరమైన ఆత్మల వివేచన అన్న దానికి సంబంధించింది చూస్తా ఉన్నాము ఈ వరము ఎందుకు బహు ప్రాముఖ్యమైన ఆఫ్ కోర్స్ ప్రతి వరము బహు ప్రాముఖ్యమైందనే నేను చూపిస్తా మీకు ఎన్నిసార్లు ధ్యంచినా కానీ ముఖ్యంగా ఈ వరం ఎందుకు ప్రాముఖ్యమైందంటే క్రైస్తవ జీవితమే ఆత్మీయ పోరాటం అని ఎఫ్ఎస్ల పత్రిక ఆరో అద్యాలు చూసిన మనం నిన్న పరిణామం మనం పోరాడుతుంది చీకటి శక్తులతో నేనుంది అని తెలియక మనము ఈ లోకపు మనుషులతో పోరాడుతుంటాం అట్లా మనం మోసపోతున్నాం సమయం వృధా చేసుకుంటున్నాం సైతాన్ని కూడా వాడు బహు తెలివిగలగా ఏం చేస్తాడంటే ఈ లోకంలో మనుషులతో కొట్లాడేటట్లు టైం ఎంత వేస్ట్ చేస్తేటట్టు భారభర్తల కొట్లాటలు తల్లిదండ్రులు పిల్లలు కొట్లాడుకోవడము బంధువులు మిత్రులు కొట్లాడుకోవడము పక్కింటి వాడు ఎదిరింటి వాడు మెంబర్స్ కొట్లాడుకోవడం ఈ కొట్లాటలలో వాడు ఏం మోసగించేసి వాడి ప్రపంచంలోనికి నిన్ను అడుగు పెట్టకుండా అటగిస్తుండే ఇంతకాలం క్రైస్తవ జీవితం తొంభై ఐదు శాతం తొంభై తొమ్మిది కదా తొంభై తొమ్మిది శాతము క్రైస్తవులు ఇట్లనే కొట్టుకొని పోతున్నారు ఒక పాయింట్ వన్ వీటిని గ్రహించగలుగుతున్నారు ప్రపంచాత్మకంగా కాబట్టి ఈ యొక్క ఆత్మీయ ప్రపతి జరుగుపెట్టాలంటే ఈ వరం అవసరం ఇది దేవుడు తన యొక్క పరిశుధాత్మ ద్వారా వీటన్నిటినీ అనుగ్రహిస్తుండని మనం చూసినాం కదా పంచి అయితే ఎవరికి పంచి చెప్పండి ఎవరికి పంచి ఇది వరము ఎట్లా పంచి పెడతా ఉంటాం ఎవరికి ఆశ ఉంటే వాడికే పంచి పెడతాడు ఆశ లేకపోతే నీకు ఎప్పుడు దొరకదు నీ లైఫ్ లో కాబట్టి నాకు ఆశ ఉంది ప్రభావం నాకు అనుగ్రహించే అడిగినప్పుడు తప్పక ఇస్తాడు ఏ వరమైనా కానీ ఉదాహరణకి ఇప్పుడు రక్షణ అనుభవం లేని వాడికి ఎందుకు ఇస్తాడు చెప్పండి ఇవ్వం రక్షణ అనుభవం ఉన్నా కూడా ఇవ్వాలంటే దాన్ని వాడుకుండే వాడికే ఇస్తాడు అందుకే ఎవరికి పంచి పెడతాడంటే వాడుకుండే వాడికే కలిగిన వానికి మరీ అధికంగా అనుగ్రహించబడును లేని వారికి ఉన్నవి కూడా తీసివేయబడు తీసివేసి ఉన్నవానికి అనుగ్రహించబడనుంది ఆ వాక్యం బహు కష్టతరమైంది ఎన్నిసాలు ధ్యానించినా కానీ కాబట్టి వివిధ రకాల ఆత్మలను గుర్తించడానికి కలిగిన సామర్థ్యం ఈ వరం కాబట్టి నిన్న దినంన నాలుగు ఏమంటే నాలుగు పర్పస్ నాలుగు పర్పసెస్ గురించి మనం ధ్యానించినాం ప్రయోజనాలు కరెక్ట్ నాలుగు రకాల ప్రయోజనాలు గురించి మనం ధ్యానించినాం మొదటిదిగా ఇవన్నీ మనం ఎక్కడ చూసామంటే మొదటి కొంతలు రాసిన పత్రిక పన్నెండు నెల తీస్తున్నాం మొదటిదిగా ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెట్టాలా నీ కండ్లతో వాటిని చూడాలా అది మొదటిగా మొదటి ప్రయోజనం అందుకొరకు ఈ వనం అవసరం రెండవదిగా మనిషి యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకుని ప్రయత్నించడం ఎందుకంటే దేవుడు మనిషి యొక్క అంతరంగాన్ని చూస్తాడు ఈ లోక మనుషులు మనిషి యొక్క బాహ్యాన్ని చూస్తూ ఉంటారు బయటకు కనిపించాడు చూస్తూ ఉంటారు కాబట్టి ఎంత లోతుగా ఒక వ్యక్తి హృదయంలోనికి నువ్వు పోయి గ్రహించగలవు ఈ వరం ఉంటే మూడవది మూడవ ప్రాముఖ్యత దేనికి సంబంధించిందంటే మోసపోకుండా నేను కాపాడుకోవడం ఎందుకంటే వాడు వెలుగుదూత వాడు అని నేను మీకు చూపించిన రెండు కొరత రాష్ట్ర పత్రికలో వాడు వెలుగుదూత వాడి సహ వాడి సహ ఏమంటాము పాడి పరిచారకులు నీతి పరిచారకు లాగా కనిపిస్తారని ఉంది అంటే ఎంతమంది దైవజనులాగా కనిపించేటోళ్ళు నిజంగా దైవజనులా కాదని నీకు తెలుసు అట్లా క్రైస్తవ సంఘం ఈరోజు మోసపోయింది గ్లోబల్ స్కేల్లో అని నేను ఎన్నిసార్లు రుజువు పరుస్తా ఉంటా ఉదాహరణకి ర్యాప్చర్ కల్ట్ బోధ డిస్పెన్సేషలిజం బోధ ఇవన్నీ రకరకాల బోధలు ఉన్నాయి కాబట్టి మిలేనియం న్యూ మిలేనియం వెయ్యేండ్ల పరిపాలన ఇట్లాంటి రకరకాల బోధలన్నీ ఉన్నాయి ఈ బోధలన్నీ మనుషులు క్రియేట్ చేసుకున్నారు మరి ఆ రీతిగా క్రియేట్ చేసుకొని మోసపోతున్నారు ఎవరు వీళ్ళని మోసగించారు ఏ రూపకంగా దుష్టుడు మోసగించి అది మనం చూస్తాము మొదటి వ్యూహాను పత్రికలో వ్యోహాను భక్తులు మన జ్ఞాపకం చేసింది ఏంటంటే ఈ మోసగించే వాళ్ళు మీ మధ్య నుంచే బయలుదేరిందరు కాబట్టి చర్చి నుంచి బయటకు వచ్చింది మోసం బయట నుంచి లోపలికి ఎందుకంటే బయట నుంచి వస్తే నువ్వు గుర్తిస్తూ ఒక వేరే మతస్సుడు వచ్చి నీకేదో వాక్యం చెప్తే నువ్వు వాడి అని నమ్ముతావా నమ్మవు కదా అదే లోపల ఉన్నాడు చెప్తే ఖచ్చితంగా నమ్ముతాం ఆ రూపంగా మోసపోతాం అందుకే మోసపోకుండా ఉండాలంటే నీకు వరం అవసరం చివరిదిగా ఈ వరము యొక్క ప్రాముఖ్యత నాలుగవ ప్రాముఖ్యత ఏంది అంటే ఈ వరము నిన్ను నీకు ఎటువంటి యొక్క ఇతరుల యొక్క సమస్యలని అర్థం చేసుకొని వారికి సహాయం చేయడం కాబట్టి ఈ నాలుగు ప్రాముఖ్యతల గురించి మనము ఇంతవరకు నిన్నటి నుంచి మనం చూస్తున్న ప్రయోజనాల గురించి ఈ నాలుగు ప్రయోజనాలు బహు ప్రాముఖ్యమైనయ్యాయి మన జీవితాలలో అందుకరకు ఈ వరం మనకు అవసరం అయితే ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయి అనేది ఫస్ట్ తెలుసుకోవాలా దాని తర్వాతనే ఆత్మ ఇప్పుడు నువ్వు చూస్తున్న వ్యక్తిలో ఇప్పుడు నువ్వు ఉంటున్న పరిస్థితులలో నీ చుట్టూ ఉన్న పరిసరాలలో ఎటువంటి ఆత్మలు ఉన్నాయో నువ్వు ఎట్లా గ్రహించగలవు ఒక సూచన నేను మీకు చెప్పగలను ఈ వారం ఉన్న వాడికి నువ్వు ఎక్కడికి పోయినా అక్కడ అడుగు పెట్టంగానే నీ ఒళ్ళు జల్ధరిస్తా ఉంటుంది నీకంత కష్టం కనిపిస్తరే ఇక్కడ బాగలేదు ఇక్కడ ఉన్న బుద్ధి కావట్లేదు అవి సూచనలు అన్నట్టు ఉన్న ప్లేస్ లో దుష్టశక్తులు ఉన్నాయి అవి నీ శరీరాన్ని ఏం చేయలేవు కానీ నీ ఆత్మతో కొట్లాడికి చూసటే అందుకు నీకు డిస్టర్బెన్స్ ఉంటుంది నీ మనసు కేంద్రీకరించుకోలేవు నీ పని మీద నువ్వు ఏక ఏకాగ్రత పెట్టలేవు అందుకే నేను ఈరోజు ఒక సీక్రెట్ చెప్తున్నా ఇంత మును చెప్పిన ఎంతో మంది పొగొట్టుకుంటున్నారు అవకాశాలు మన గుర్తులో కానీ ఈ సీక్రెట్ ఒక విషయం చెప్తున్నానండి ఇది ఇది మీరు పాటించి చూడండి సాక్ష్యం నేర్చుకోండి నువ్వు ఉదయం లేస్తేనే ఈ గృహంలో ఏసు క్రిస్తు యొక్క సమాధానం ఈ గృహానికి కలుగును గాక అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపో బయటికి వెళ్ళిపోయిందా ఈ పని మీద ఆ దుష్ట శక్తులు అడుగు పెట్టలేరు నేను గ్యారెంటీ సమీ అదే రీతిగా నువ్వు ఒకవేళ బస్సు ఎక్కినవనుకో ఏసు క్రిస్తు ఈ బస్సులో సమాధానం కలుగును అంటే ఆ బస్సుకి ఏ యాక్సిడెంట్ కాదు ఎటువంటి ప్రాబ్లమ్స్ కావు ఎందుకంటే డీమన్స్ బస్సు ఇంజిన్ని ముట్టగలవు బస్సు టైర్ లా పట్టగలవు దేనైనా పట్టగలవు ఈ పక్కన కూర్చునని పట్టగలవు డిస్టర్బెన్స్ కొట్లాడుకోగలరు మనుషులు బస్ వల్ల కొట్లాడుకుంటారు అప్పుడప్పుడు సీట్ కొరకు దాని కొరకు దీని కొరకు చేయి తగిలిందని ఇట్లా డిస్టర్బెన్స్ కొట్లాడుకుంటారు సో లెట్ దేర్ బి పీస్ ఇన్ దిస్ బస్ అంటే ఫినిష్డ్ ఆ రోజు లీమన్స్ అన్ని డిసైపర్ అయిపోతాయి ఆయన నుంచి అరిగైతే పోతాయి యేసు క్రీస్తు నామం వాడకపోతే మాట నేను చెప్తున్నా మనము ఎన్ని సార్లు సేవలు అంటాం కానీ ఆ నామాన్ని మనం వాడం ఎందుకంటే అది ఫైర్ నేను దహించు అగ్ని అయ్యున్నాను అంటాడు దేవుడు దేవుడు దహించు అగ్ని అని ఉన్నాడు కాబట్టి ఏసు క్రీస్తు నామం అంటేనే అహిం ఆయన దహించు అగ్ని ఎన్ని సార్లు మనం సేవలో ఉన్నప్పుడు దయ్యాలు పట్టిన వలసినప్పుడు అమ్మో నన్ను కాలిపోతున్నాను ఎందుకంటారు చెప్పండి మనలో ఉన్నవాడు దహించి అగ్ని యేసు ప్రభు రూపకంగా మనలో అది మన శరళం కాల్చేది కానీ ఆ ఆత్మలను అపవిత్ర ఆత్మలను కాలుస్తూ ఉంటుంది అందుకే అవి భరించలేక వెళ్ళిపోతుంటాయి విడిచి మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తే నీళ్ళ నుంచి ఆ అగ్ని పోవాలంటే నువ్వు ఎంత అగ్నిగా మండిపుతూ ఉండాలా ఈ సీక్రెట్ నీకు అర్థమైతేనే నీ సేవలో దయాలు వెళ్ళిపోతుంటే నేను చాలాసార్లు గమనించిన ప్రార్థన ఉండి ఉపవాసాలు ఉండి ఎక్కువసేపు వర్షిప్ చేసిన కాలాలలో చెప్తుందా రీసెంట్ కూడా జరిగింది ఒక ప్రాంతాల్లో మనకు ఆ స్థలాలు అవసరంగా బట్ ఏం జరిగిందనే నేను చెప్పి చెప్తున్నా నీలో అగ్ని ఉందని ఎట్లా ఎట్లా దుష్టశక్తులకు తెలుసు అయితే ఒక దయంలో పట్టిన వారి ఇంటికి తీసుకెళ్ళారు నన్ను అది చాలా దూరం అంటే రాయలసీమ ప్రాంతంలో వెతుక్కుంటా వెతుక్కుంటా హండ్రెడ్ కిలోమీటర్స్ పోయినా అంత దూరంకి వచ్చినాం కదా సరే అయితే ఆ గృహంలో అడుగు అదే దయం స్త్రీ కంప్లీట్ సైలెంట్ అయిపోయింది వాడికి తెలుసు అగ్ని వచ్చేసింది ఇక్కడికి పరిశుద్ధ అగ్ని వచ్చేసింది ఇక్కడికి వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయింది మేము వెళ్ళిపోయినాక మళ్ళీ వచ్చి కూర్చుంది అందుకు మనం ఏం చేస్తామంటే వాళ్ళని పాపలో పిపించేసేలా అప్పుడే ఇమ్మీడియట్లీ పాపాలు పిప్పించేసేలా ఇప్పుడు నూనెకి ప్రార్థన చేసి వాళ్ళకి రాయాలా నీళ్ళకి ప్రార్థన చేసి రాగిపీయాలా ఇవన్నీ మనం ట్రై చేయాలా దాని తర్వాత లోకల్ చర్చ్కి అప్పచెప్పేసి వెళ్ళిపోవాలా అక్కడ ఒక లోకల్ చర్చ్ కొరకు వాళ్ళు ప్రయత్నిస్తే ఈ రోజు వరకు నాకు ఫోన్ చేయలే మళ్ళీ మనకు తెలిసిన సేవకులే ప్రాంతం గిద్దలూరు సార్ ప్రాంతం అట్లా సేవకులు నిర్లక్ష్యంగా ఫోన్ చేస్తే ఇంతవరకు ఒక ఫోన్ ఎత్తలే ఓ కష్టం అనిపిస్తుంది పాస్తాల గురించి చెప్పాలంటే ప్రతిసారి నాకు దొరుకుతా ఉంటారు ఎప్పుడో ఒక జగాలు ఎట్లాంటి పరిస్థితులు అని శారీరకంగా ఎందుకు జీవిస్తారో నాకు అర్థం కాదు అరే ఇది భారంతో సేవ మనం ఎందుకు అర్థం చేసుకో అదే రీతిగా ఇంకొక ఇంటికి వీళ్ళు చెప్పు చెప్పలేదు వ్యక్తి గురించి బ్రదర్ మా ఇంటికి సాయంత్రం రండి బ్రదర్ అర్జెంటుగా పెరియర్ చేయాలంటే ఏం కానీ పోయినా ఆ రోజు నాకు బండి లేదు చాలా దూరం నడుచుకుంటూ పోయినా వాళ్ళిటీ రకాల బ్యాగ్ ప్యాక్ తీసుకొని ల్యాప్టాప్ బరుగు మోత మోసుకొని వాళ్ళిటీ వాళ్ళ ఇంట్లో ఇంకా నేను వాళ్ళు వాళ్ళంతా లోపల ఉన్నారు నాకేం అది ఎవరో మాట్లాడుతున్నట్లు శబ్దాలు వినిపిస్తున్నాయి కానీ ఏమంతా నాకు పెద్దగా అట్లా అయితే నేను నేను జస్ట్ చెప్పులు విప్పేసి ఇట్లా వాళ్ళ ఇంట్లో అడుగు పెడతాను సీక్రెట్ చెప్పిన కదా ఎక్కడో పెట్టు నా లెట్ దేర్ బి پیس ఇట్ ఇన్ దిస్ హౌస్ ఇన్ జీసస్ నేమ్ అంటా అట్లానే నేను చూడలేదు ఇంకా మనుషుల్ని చెస్ట్ అడుగొబెట్టి లెట్ దేర్ బి پیس అనగనే తప్పురబడి పడిన దయమట్టు అసలు నేను ప్రార్థన కూడా చేయలే చేయకూడబెట్టలే apna kandam ayindi itta kalam endru mana vedi paatinchalekapemu telisi kuda veechina varam gurinchi prayas padutunnamu kaani paatinchakapothe neeku varalu endiki isthadu వాటిని మంచం కింద పెట్టుకుంటే లేకుంటే సంకలం పెట్టుకుంటే అవి ఎట్లా పనికి వస్తాయి సేవలో ఎప్పుడు వీటిని పాటిస్తావు పాటించకపోతే ఈ పనికి రావు ఎన్ని గిఫ్ట్స్ ఉంటాయి లాభం నాకు ఒక మంచి మ్యూజిక్ స్త్రీ సిడీ చేంజర్ టూ క్యాసెట్ ప్లేయర్ సౌండ్ సిస్టమ్ సోనీ మేడ్ ఒక అతను గిఫ్ట్ ఇచ్చింది ఆ ఒక పది పది పన్నెండు సంవత్సరాల క్రితము అది పదిహేను వేల రూపాయలు పదహారు వేల రూపాయలు కాస్ట్ అది అంత కాస్ట్లీ మ్యూజిక్ సిస్టమ్ అని నేను ఏ రోజు కూడా సరిగా పెట్టుకొని విన్నట్లేదు గిఫ్ట్ విలువ అట్లా ఉంటుంది దాని తర్వాత చేంజర్ జడిపోయింది దాని రిపేర్ చేయించినాం దాని క్యాసెట్ ప్లేయర్ ఒకటి జడిపోయింది దాని తర్వాత మూలకు ఇప్పుడు దాన్ని పని చేస్తే ఓన్లీ స్పీకర్స్ వాడుకుంటున్నాం ఎక్స్టర్నల్ స్పీకర్స్ గిఫ్ట్స్ అట్లా ఉంటాయి నువ్వు వాడుకోకపోతే చెడిపోతూ ఉంటాయి అవి ఏ గిఫ్ట్ అని అంతే ఒకవేళ నువ్వు వాడుకోలేకపోతే ఎవరికన్నా ఇచ్చేసి వాడు వాడుకుంటాడు ఆ మ్యూజిక్ లేయరు అదేదైతే నేను ఉంది దానికి ఎందుకు అటాచ్మెంట్ ఎందుకు అంటుకొని రాలమ్మా నువ్వు ఎట్లా వాడతలేవు ఎందుకు అంటుకో ఒక మంచి కెమెరా ఇచ్చింది లండన్ నుంచి ఒక స్టూడెంట్ వచ్చి కెమెరా ఇచ్చిండు నికాన్ కెమెరా నేను వాడతలేను ఒక పాస్టర్ అటు ఒంగోలు దగ్గర ఆయన హైదరాబాద్కి మా ఇంటికి వచ్చే డోర్ వచ్చి వస్తారీ ఇచ్చేసి నేను ఎట్లా వాడుతున్నాను మంచి కెమెరా గిఫ్ట్ వచ్చి ఎవరెవరు వాడాలి కదా ఎవరొకరు వాడుకుంటారు కదా ఆ డిటాచ్మెంట్ మనకి అవసరం సేవలో నువ్వు ఎంత డిటాచ్ చేసుకుంటే అంత అది ఉంటుంది నీలో ఎందుకంటే నువ్వు ఎంత ఈ లోకాతీతంగా అటాచ్డ్ ఉంటే శారీరకంగా ఉంటే ఏసుప్రవ్ అంత దూరంగా ఉంటాడు యేసుప్రభుని అర్థం చేసుకొని అతన్ని సన్నిహితంగా ఉండని బహు కష్టం నేను చాలా మంది సేవకులు బహు దూరంగా ఉంటారు ఏదో చేస్తున్నా నువ్వు ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నావు పొద్దున్నేసి పరిగెత్తున్నాం ఆడుతూ పోయి ప్రయోజనం చేసినా ఇదే వాటిని చెప్తున్నాం వ్యక్తిగతంగా ఏసీ ప్రభుత్వ సహవాసం కలిగి ఉండడం బహు కష్టం చెప్తున్న చాలా మందికి ప్రార్థననే సరిగ్గా చేయరు బైబిలే సరిగా చదివారు పాస్టర్స్ ఈ రోజులలో ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ అని పరిగెత్తారు ఎవరిచ్చిండో ఆ ప్రోగ్రామ్స్ ఇలా వేసులో ఉంటాడు నేను అప్పుడు తెలుస్తున్న పరిస్థితి కాబట్టి రకరకాల ఆత్మలని వివేచించాలా అన్నానండి మొదటి కొరింతలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయాన్ని చూస్తాం కదా ఈ యొక్క వరానికి సంబంధించిన విషయం మొదటి కొరింతలు పత్రిక పన్నెండవ అధ్యాయం మరి ఆత్మల వివేచన ఆత్మ ఆత్మ వివేచన ఆత్మల వివేచన అన్నాడు ఆఫ్ ద స్పిరిట్స్ అని ఉంది ఇంగ్లీష్లో ఆత్మల వివేచన పదవసనం తీస్తున్నాం డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ అని లూరల్ బహువచనం లూరల్ డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ కాబట్టి ఒక ఆత్మ కాదు రకరకాల ఆత్మలు ఉన్నాయి అనేది కాబట్టి మొదటిదిగా పశుధాత్మ చాలా ప్రాముఖ్యమై పశుద్ధాత్మని వివేచించాల మనం పశుధాత్మ నడిపింపులు వివేచించాలా పశుధాత్మ దుఃఖపడంలో గ్రహించాల పశుధాత్మ ఆనందించడంలో గ్రహించాల పరిశుద్ధాత్మలో లీనమై ఉండడం నువ్వు నేర్చుకోవాలి పరిశుధాత్మకు సంబంధించిన అనేకమైన విషయాలు నేర్చుకోవాలి ఎందుకంటే చాలా సెన్సిటివ్ పర్సన్ పరిశుద్ధాత్మ చాలా డెలికేటువ్ సెన్సిటివ్ మనిషి కాబట్టి అతన్ని అర్థం చేసుకోవాల బహు ప్రాముఖ్యమే ఊరికైనా దుఃఖపడుతూ ఉంటాడు ఊరికైనా ఏడుస్తూ ఉంటాడు అది ఎవరిలో ఉంటే వాళ్ళకి ఏడుపు వస్తూ ఉంటుంది ఏ స్ట్రు వీయ వాళ్ళ ప్రజలను గొప్ప జన సమూహం ఏడ్చేవాడు కన్నీర్లు ఏడ్చేవాడు వీళ్ళందరూ మరణించబోతున్నారు హతసాక్షులుగా అవుతున్నారని ఎక్కువ సరే వీళ్ళు ప్రవచన తండ్రి దగ్గరికి అతని కాబట్టి పరశుదాత్మని వివేచించడం ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన విషయం అందుకు పరశుధాత్మకు సంబంధించిన విషయాలు యోహన్ సువార్త పదహారవ అధ్యాయము పదిహేడవ అధ్యాయంగా చూస్తాం అక్కడ ఆ రెండు అధ్యాయులలో ఉన్నంత డీటెయిల్డ్ గా ఎక్కడ లేదు బైబిల్లో పశుధాత్మకు సంబంధించిన విషయం అప్పుడు నాకు అర్థమవుతుంది వ్యూహాన్ భక్తునికి పశుధాత్మ గురించి అంతగా బయలుపరచబడింది అంత విలువ గురించి తెలుసుకున్నాడు పశుధాత్మ అంటే ఎంత ప్రాముఖ్యమైంది అన్న విషయాన్ని మనము అతను ధర మీకు టైం ఉంటే వ్యూహాన్ శువార్త పదహారవతే పదిహేనవదేమేమో ఆయనలో ఉండి మనం ఫలించాలనేది ద్రాక్ష వల్లేమి మనం కాబట్టి తీగలం మనం చెట్టులో తీగలం మనం కాబట్టి మనం ఆయనలో ఫలించాల ఆయనలో లేకుంటే ఫలించలేం పదహారో అధ్యాయం పరిశుధాత్మ అభిషేకం పదిహేడో అధ్యాయం డీటెయిల్డ్గా ఉంటుంది పరిశుద్ధాత్మని గురించి ఎంతగానో విశదీకరిస్తాడు అయిపో అదే రీతి రోగి రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయంకి వచ్చినప్పుడు పశుద్ధాత్మ గురించి ఎంత బాగా చెప్తాడో అవకాశం ఉంటే వాటిని చూడండి ఈ సంవత్సరం క్రితం రోగి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎన్నిసార్లు ప్రకటించిన సార్ చర్చ ఆ రోజుల్లో నేను పశుదాత్మ గురించి విపరీతంగా ప్రకటించేవాడిని చర్చ స్థాయి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అనమాట నేను చెప్తున్నాను ఇప్పుడు అయితే రెండవ ఆత్మ ఏంది మొదటి పశుదాత్మని వివేచించడం అయితే రెండవ ఆత్మ ఏంది అంటే దూతలని వివేచించడం మనం అనుకుంటాము దూతలు ఎప్పుడు మనుషుల రూపకులుగా వస్తారనే దూతలు స్వ స్వ స్వయాన వారి రూపమేనే రాదు కావచ్చు వారి రికల శబ్దం వినిపి వారి పాటలు వినిపి వచ్చింది ముఖాముఖిగా వస్తే నీ పరిస్థితి ఏంటి అమరాం ఏర్పించిన ముఖాముఖిగా లోతు తెరిపించారు ముఖాముఖిగా గిద్యం తీర్పొచ్చిన ముఖాముఖిగా పన్నెండు నూట రెండు పదాలు ఎంతో పాదాలు చదిస్తారు కదా పెద్దలు దేవుదూత ముఖాముఖికి వచ్చి రావడం ప్రత్యక్షంగా రావడం జరిగాకి ఎలిజబెత్ కి యోసేఫ్ కి మరియాకి కనిపించడం గాబియల్ దూత దాని తర్వాత ఆననే కనిపించడము దాని తర్వాత కొండేలి దాని పేతురికి ఎన్నిసార్లు కనిపిస్తారు కదా దూత ఆ దూత దేవుని దూతన సైతాన్ దూతన ఎట్లా వివేచించాల కాబట్టి దూతనలో రెండు రకాలు మంచి చెడు మంచి అంటే దేవుని చెడు అంటే సైతాన్ని కాబట్టి వాటి ఆత్మలను కూడా వివేచించడం నేర్చుకోవాలి ముఖ్యంగా ఎప్పుడు చెప్పలేదు దూత ఏ వస్తాడంటే మనిషి రూపంగా రానవసరం నిజంగానే దూత రూపకంగా రెక్కలేసుకొని ఎదుర్కొంటు రావసం లేదు రూపంగా రావచ్చు గాలి రూపంగా రావచ్చు పరిసరంలో మార్పులు తీసుకురావచ్చు మొత్తం సైలెంట్ నిర్మానుషం కావచ్చు మన ప్రభుత్వప్పుడు ఎప్పుడు ఆయన ముందు నిర్మానుషంగా అయిపోతుంది అంటే దేవృతలు వచ్చి మొత్తం నిర్మానుషం చేసినాక సృష్టికి రాజు కాబట్టి అప్పుడు ఆయన ఉంటాడు కాదు విధానం అన్నట్టు కాబట్టి దూతలలో మంచి దూతలు చెడు దూతలు కూడా ఉంటాయి అయితే మూడవ రకపు ఆత్మలు కొంచెం కచ్చినమైన ఆత్మలు ఇవి ఏంటంటే దుష్ట ఆత్మలు అంటాం మీరు అర్థం చేసుకోవాల చెడు దూతలు వేరే దుష్ట శక్తులు వేరే దుష్ట శక్తులు వాటిని డీమన్స్ అంటాం ఇంగ్లీష్ లో తర్వాత అపవిత్ర ఆత్మలు మూడో గుంపులో వీటిని చూస్తాం మూడో గుంపులో దుష్ట ఆత్మలు అపవిత్ర ఆత్మలు వీటిని గ్రహించాల దుష్ట ఆత్మలు అంటే నిన్ను మోసగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి నిన్ను దుష్టత్వంలో పడడానికి ప్రయత్నిస్తావండి ఎట్లా ఉంటుందంటే ఉదాహరణకి నేను చెప్తాను చూడండి నువ్వు పాపం చేస్తావు నిన్ను ఎవరైనా తిట్టిన నువ్వు తప్పు చేసినవని నువ్వు నీవు జీవితాన్ని సరి నిన్ను తిట్టిన మీద కోపం పెంచుకుంటావు నీలో దుష్ట ఆత్మ ఉందన్నట్టు దుష్ట ఆత్మ గుణగణం ఏంటంటే పగ పండ్లు కొడుకుటా ఇదిగినట్టు దుష్టాత్మ యొక్క గుణగణం అన్క్లీన్ స్పిరిట్స్ అంటే అపవిత్ర ఆత్మలంటే ఇవి నిన్ను కామకత్వంలోకి నడిపిస్తాయి మోహపుచ్చూపులోకి నడిపిస్తా ఉంటాయి త్రాగుడికి బానిసయ్యేటట్లు చేస్తూ ఉంటాయి ప్రకృతి ధర్మాన్ని మరిచి అపవిత్రంగా జీవించేటట్లు చేస్తూ ఉంటాయి ఒక వ్యభిచారణతో జీవిస్తే ఆయనతో ఏకశీరణమైనట్లే కదా ఏకశరణమైతే ఏమవుతుందంటే ఆ వ్యభిచారికి ఏమీ ఉన్నాయో ఆమె ఆత్మీయ గుణగణలన్నీ నీకొచ్చేస్తాయి ఆత్మ కదా ఏకశరణమైన ఆత్మ ఇది అప్పుడేమవుతుందంటే ఆ వ్యభిచారిని తన హృదయ పరిస్థితి తన జీవన విధానం తనకొచ్చే కళలు అవన్నీ నీకు వచ్చేస్తాయి నువ్వు నువ్వు ప్రవ నువ్వు కానీ మోహపు చూపు ఏ స్త్రీతో చూస్తావో ఆ స్త్రీకి వచ్చే కళలు నీకు వస్తాయి అవి ఇది ఆత్మీయ ప్రపంచం ఇవి నువ్వు ఎప్పుడు గ్రహించలేవు వాటి నుంచి నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలంటే వాటిని వివేచించడం నేర్చుకోవాలి అసహించుకోవడం నేర్చుకోవాలా పవిత్ర అంటే అసహ్యం రావాలి చేసిన వాటి గురించి చెప్పి న్యాయ అపవిత్ర గురించి అపవిత్రత అంటేనే ఈ శర్రానికి సంబంధించినట్టు శరీరం నుంచి పాపము నీ బృదాన్ని కంటుకుంటుంది అన్నట్టు కాబట్టి సంపూర్ణంగా అపవిత్ర తయారైతే అన్నట్టు వీరు చివరిగా నాలుగవది మానవుని ఆత్మ దాన్ని జీవాత్మ అంటాం కదా స్పిరిట్ ఆఫ్ మ్యారిట్ అని ఇంగ్లీష్ జీవాత్మ జీవాత్మలను కూడా వివేచించాలా ఎవడు ఎవడు పత చాందస్తుడు ఎవడు పతం అంటే గుడ్డిగా జీవించేవాడు ఎవడు మతం అంటే చవడానికి కూడా సిద్ధమైనవాడు వాడి ఆత్మను నివేశించాల బహు ఎవడు ఏ మతస్థుడు అనేది వాడితో మాట్లాడుతుంటే వాడన్నీ చెప్పుకోని లేదు వాడి గురించి వాడితో మాట్లాడుతుంటే నీ హృదయానికి అర్థమైపోవాలా వీడు ఫలాని మతస్థుడు సరే మన దేశంలో బట్టి గుర్తుపడతారు మరి పేర్లు లేకపోతే అన్ని ఒక రకమైన పేర్లు ఉంటాయి కష్టం కదా గుర్తుపడదు కాబట్టి నువ్వు వాళ్ళని ఎట్లా వివేచించగలరు వాడు ఏం అప్పుడు నువ్వు నిన్ను నువ్వు దరిగేసుకుంటూ ఎట్లా మాటలు విని ఎట్లా తప్పించుకోలేదు వాడు వ్యతిరేకమైతే నేను నువ్వు వివేచించగలిగితే తప్పించుకోగలరు లేకపోతే చిక్కబడతా కాబట్టి వీటన్నిటినీ ఈ నాలుగు రకాల ఆత్మలని విభజించదు మొదటిదిగా ఏంటంటే మన సరి క్లిప్తంగా చెప్తున్నాను మొదటిదిగా పరుషుత ఆత్మని విభజించాలి రెండవది దేవదూతల ఆత్మలని లేక సైతాన ఆత్మలని విభజించారు వెలుగు ఏమంటారు వారిని నీతి పరిచారకుల్లాగా వాళ్ళు వస్తారంట వెలుగును కూడా ఏశ కృష్ణామ్మం చెప్తున్నాడు వాడు చెప్తాడు వాక్యాన్ని కానీ వాడు సైతానాన్ని చేయడం దృష్టి నీకు ఎట్ట తెలుస్తుంది చెప్పండి ఏదో ఒక రుజువు అవాలి కదా ఏదో ఒక కదా నువ్వు నేర్చుకోవాలి అవి అంటే బట్టి చెప్పాలా ఇది సైతానం ఆత్మ ఎంత గొప్పగా వాక్యం చెప్పినా ఎన్ని అద్భుతాలు జరిగినా ఎన్ని స్వస్థతలు ఆ ఆత్మ ప్రవణించా వచ్చినా తెలుసుకోకపోతే నువ్వు కష్టంగా మోసపోతాడు తర్వాత వాడు కూడా మోసపోతాడు అందుకే ఆ రోజు నీ నాన్న ప్రవచించలేదా అంటాడు నీ నేను ఏమైనా ధైర్యం వెళ్ళగట్లేదా అరే అన్ని అద్భుతాలు చేసినవే అయినా గారిని మోసపల్లి వెంకటవు దేవుని అనుసరించిన నీతి మత్తులా కాకుండా నీతి పరిచారకుం లాగా కనిపిస్తున్నావు ఈరోజు చాలా మంది అట్లుంటారు మనం బ్రాండ్స్ చేయము కూడా నీతి సైతాన్ పరిచారకుండా అని మనం బ్రాండ్ చేయము నీకు అర్థమైతే నీ ప్రజలో పెట్టుకుంటావు వాళ్ళు అది దేవు చిత్తనత్తిని బయటకు వస్తుంది లేకుంటే రావాలని బయట కాబట్టి మూడవ ఆత్మ అపవిత్ర ఆత్మలు లేక దుష్టశక్తులు నాలుగవ ఆత్మ మానవుని ఆత్మ ఈ నాలుగు రకాల ఆత్మలని నువ్వు నీ జీవితాంతం వివేచిస్తూ ఉండాలి నువ్వు నీ గృహంలో ఉన్నప్పుడు వివేచించాలా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు వివేచించాలా ఉద్యోగ స్థలంలో వివేచించాలా మార్కెట్ ప్లేస్ లో వివేచించాలి ఎక్కడ వెళ్తే అక్కడ సంఘం పోయినప్పుడు సంఘంలో ఈ ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి అన్ని రకాల ఆత్మలు ఉంటాయి కిచ్చిడి అన్నట్టు వాటిని వాటిని అనుగ్రహించాల గురించి మనం చూస్తాం కదా ఈ యొక్క మన ప్రభుకి ఈ యొక్క వరం ఉంది ఆత్మలను వివేచించే వరం శాస్త్రాన్ని పరిశీలన చేసినప్పుడు ఎరిగిన వాడు అంది వాక్యం ఆయన వివేచించేవాడు వేరే ఈ వీళ్ళ దయ్యం ఉంది కదా నత్యానీల్ గురించి మనం చూస్తాం కదా యోస్సు వార్త మొదటి అధ్యాయంలో నత్యాని గురించి దేవుడికి మన ప్రభు మాట్లాడతాడు నతానీ లేని హృదయ నతానీ అంతరంగ ముందు వాడు అనేది కూడా గుర్తుపట్టగలిగింది నీలో ఎటువంటి కపటము లేదు అంటే కపటం అనేది ఒక స్పిరిట్ అని అడిగి చెప్తుంది గతానియంలో ఎటువంటి కపటం లేదు కప్పటకు ఆత్మ అంది ఇంగ్లీష్లో అయితే కప్పటకు ఆత్మ ఇంక తెలుగులో అయితే కపటం లేదని కప్పటకు ఆత్మ అంటే జెలసీ ఒక ఆత్మ హేట్ అంటే ద్వేషము ఒక ఆత్మ కుళ్ళు ఒక ఆత్మ ప్రతిదీ ఒక ఆత్మ అన్నట్టు అవి అయితే లోకస్తులు వాటిది ఎమోషన్ సెంటర్ సైన్స్ లో సైకాలజీలో ఎమోషన్ సెంటర్ కానీ బైబిల్ ప్రకారం మటుకు అవి స్పిరిట్స్ అవి జెలసి ఈజ్ అ స్పిరిట్ స్ హేట్రెడ్ దే ఆర్ స్పిరిట్స్ కాబట్టి వాటి నుంచి మనము వాటిని డిజైన్ చెయ్యాల వివేచించాలా పర్టికులర్ గా వాటిని గ్రహించి అసహించుకోవాలా వాటిని దూరం పెట్టాల ఆ క్వాలిటీస్ మనలోకి రానికుండా వాటిని తన్నేసుకుంటుండాల వేసుక్రీస్తున్న తన్నేస్తుంది పో కాబట్టి మతానియల్లో ఎటువంటి ఆత్మ ఉందో మన ప్రభు వివేచించట్టు మనం చూస్తాం అదే రీతిగా ఈరోజు ఒకటి చూస్తాం అనండి అపోస్టికార్యం ఇరవై ఏడవ అధ్యాయ సంఘటన మనం చూస్తాం అపోస్తుల కార్యము ఇరవై ఏడవాధ్యాయం అపోస్తుల కార్యము ఇరవై ఏడవాధ్యాయంలో అక్కడ మనం ఏం చూస్తామంటే పౌండ్ ఒక ఓడ ప్రయాణంలో సముద్రం మధ్యలో చిక్కబడినట్లు మనం చూస్తాం కదా ఇటలీ మొదటి వర్షం మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవల్ని నమ్మినప్పుడు వారు పౌలును మరి కొందరు ఖైదీలను అవుగు పట్నంలో శతాధిపతి అయిన యూలి అను వానికి సరే అప్పుడు వాళ్ళు బయలుదేరండ్రు నాలుగో వర్షం కష్టపడితే మంగారు నాలుగో వర్షం అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి పొట్టి కూప్ర చాటున ఓడ నడిపించింది మరియు కిలికియాకు పొంపులి పంపులియాకు ఎదురుగా ఉన్న సముద్రము దాటి లూకియాలో ఉన్నపురాకు చేరితిని ఇవన్నీ గ్రీస్ దేశంలో ఉండే స్థలాలు ఇది అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళ నయ్యున్న అలెగ్జాంద్రియా పట్నప్ ఓడ కానుగొని అందులో మమ్మల్ని ఎక్కించాను అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నిద్రకు ఎదురుగా వచ్చినట్లు గాలి మమ్మల్ని పోనీ అందుకున సల్మోనే ధరిని ఓడ నడిపిస్తుంది కాబట్టి ఈ గాలి కూడా ఒక స్పిరిట్ అనే విషయం అర్థం తీసుకువెళ్ళాలి ఎందుకంటే కేసు ప్రభు కూడా ఊడలో ఉన్నప్పుడు శిష్యులు ప్రభు మేము మునిగిపోతున్నాము నీకు విచారం లేదా అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమైనా విశ్వాసంగా రావాత ఆయన ఏం చేసిందంటే సముద్రం మీద తుఫాన్ పెరిగితే తుఫాన్ని గద్దించలే వ్యాలిని గద్దించింది తుఫాన్ని గద్దించాలి గొప్ప తుఫాన్ బయలుదేరింది తుఫాన్ని గద్దించకుండా ఆయన గాలిని కదీసేట్టు మనం చూస్తాం అక్కడ ఆ వాక్యం ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ మనకి చూడండి ఇక్కడంతా సముద్ర ప్రయాణంలో ఎంతగా శ్రమలు పొందే భృగీలని చెప్తున్నాం ఎంత కష్టపడ్డము ఆకలి నిద్ర లేక రోజులు ఎంతగా ప్రయా ప్రయాసం చేసే విషయాన్ని అక్కడ మనం చేస్తున్నాం దాని తర్వాత పదిహేను వర్షంలో కొంచెం సేపు తర్వాత పూరపులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసరారు దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురుగా నడలేకపోయినంత ఎదురు నడిపించడం మాది గాలికి పుట్టుకొని పోతే తర్వాత కౌర్ది క్లౌది అన అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా వడవను బహు కష్టకరమయ్యారు దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్లు మొదలైన వారిని తీసుకున్నారని దీనికి మరియు సూర్తి ఇసుక తిప్ప మీద పడుతుందేమో అని భయపడి కూడా చేపలు దింపి వేసి కొట్టుకొని పోయి వాళ్ళ ఇసుడు నక్షత్రాల కింద అనిపించిన వారు బహుకాలము భోజనం విధంగా పెరుగుతుంది పౌరుడు మాట్లాడతాడు ఇప్పుడు నేను ఎదుర్కొత్తా అన్నం అని ధైర్యం చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇరవై రెండవ వర్షం ఇప్పుడే నన్ను ధైర్యము తెచ్చుకున్నాడని మేము ఈ వేడుకొంచినాను ఓడితే గాని మీలో ఎవరి ప్రాణాలు హాని కలగదు ధ్యానం మాత్రం నేను ఎవని ఎవని వాడనో ఎవని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ నిలించి చూడండి ఎంతమంది ఉన్నారు ఆ ఓడలో ఎవరికి కనిపిన దూత కానీ ఈయనొక్క కనిపించింది కనిపించింది మాట్లాడుతుంది నా నిలిచి పౌలో భయపడకుము నీవు కైసరు ఇద్దట నిలవలసింది ఇదిగా నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవుడు నీవు అనుగ్రహించి ఉన్నారని నాకే చెప్పాను కాబట్టి అయ్యారా ధైర్యం తెచ్చుకున్నది నాతో దూత చెప్పిన ప్రకారము జనులని నేను దేవుడిని నమ్ముచున్నా అని ఆయన గ్రహించగలిగింటే ఈ దూత దేవుళ్ళు తెచ్చిందనడి ఎందుకంటే ఈ దూత ఏం చెప్తుందంటే నువ్వు పోవలసిన వారుగానో తప్పక పోతావు నువ్వు ఎక్కడ పోవాలనుకుంటున్నావో అదే స్థానానికి వెళ్తావు అని చెప్తుంది కాబట్టి సైతాన్ని గాడు కదా మరలిపో ఏదైనా చెప్పొచ్చు దయలు బయలుదేరిపించిన దేవుడు ఒంటా వాపసిని తీసుకెళ్తాడు సహకరించగలిగింది కానీ నీవు ఎక్కడికి పోవాల్సి అక్కడికి తీసుకెళ్ళి దేవుడు అది తన దూతతో పంపించినట్టు మనం చూస్తున్నాం అలా అంత మంది ఎక్కడికి కనిపించింది చెప్పాలా కాబట్టి ఇటువంటి సన్నివేశాలు ఎన్నో మనకు కనిపిస్తా బైబిల్లో దేవదూతను ఎట్లా వివేచించగలిగింద్రు కవులు మన ప్రభుడు నతాన్యులు హృధాన్యత వివేచించగలిగింది ఈ బాధ్యత ప్రతి ఆత్మని వివేచించాల ప్రయాణ పడాల అయితే అపోస్త కార్యం పదహార వర్షంలో ఇంకొకటి ఆశ్చర్యం మనకు కనిపిస్తాడు చూడండి అపూస్ట కార్యము పదహారవ పౌలు దెర్బేకును లుస్తురకలు వచ్చాయి అయితే అక్కడ తిమోతి అని ఒక చిన్న అతడు విశ్వాసించిన ఒక యూదురాని కుమారుడు అతని తను రీప్లేస్ చేసేస్తాడు సరే ఇక్కడ వీళ్ళు మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు అయితే పద్నాలుగు వర్షంలో అప్పుడు లూదియా అను దైవభక్తి ఒక స్త్రీ విరుచుడు ఆమె ఊదరంగ పొడింది అప్పుడు వేరే పద్మస్వామి తెరిచిన కనుక పావులు చెప్పిన మాటలు ఎందుకైనా విశ్వాసం ఇచ్చింది ఆమె ఆమె ఇంటి వారిని బాధ్యతలు నేను ప్రభులను విశ్వసగలుగుతానని మీరు ఏ చెప్తే నా ఇంటికి వచ్చి సరే అది ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత ఏం జరిగిందంటే అధానం అవసరం చూడండి మేము ప్రార్థనా స్థలం నాకు ప్రతిరోజు పోతున్నారు ఆ ఆ ప్రాంతంలో ఎక్కడ లుస్త్రా కదా లూస్త్రా అనే ప్రాంతంలో వాళ్ళు అయితే మేము ప్రార్థన స్థలం నాకు పుత్రోను పూతోను అను దయం సోదే చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చేది ఆమె పౌలును మమ్మను వివరించి ఈ మనుషులు సర్వణకరైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురచు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు నేను చాలా కాలం నుంచి ఈ యొక్క వాక్యాన్ని గుర్తించి నేను ఏ ఏ ఊరికి వెళ్తానో అక్కడ సైతన్లకు చెప్తా సైతండారా ఏసుక్రీస్తే నిజమైన దేవుడాన్ని ఈ మనుషులకి నువ్వు చెప్పాలీ బాధ్యత అది అని దానికి నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నమాట ఏసు ప్రభు తప్ప ఎవరు దేవుళ్ళు లేరని నువ్వు వాళ్ళలో వైపు చెప్పేసి మేము వస్తున్నాం ఇక్కడికి పరి ఆత్మలు అవి గ్రహిస్తాయి అప్పుడు మనం చెప్పినప్పుడు నేను ఈ రీతిగా ప్రార్థన చేస్తాను ఇక్కడ దయ్యం పట్టినాయ ఏం కూడా బ్రేక్ బ్రాకెట్స్తోంది ఎప్పుడుతో నువ్వు ఇంగ్లీష్ లో పైతాన్ అంటాం ఇంగ్లీష్ బైబుల్ ఎక్కడ లేదు పైతాన్ అని కానీ పూతోన్ అంటే పైతాన్ పైతాన్ అంటే కొండ మీకు తెలిసి ఎట్లుంటుంది అది బహు వికృతంగా ఉంటుంది అది పాయిజనర్స్ కాదు అది మింగేస్తుంది మనుషులై గర్జించే సింహం కదా మింగుతాడు వాళ్ళు ఎవరిని మింగాలని చూసి ఈ పుత్రోను పుతోను పూతోను సారీ పూతోను లేక పైతాను అది మింగే సర్పం అయితే ఆ పైతాను ఈమెది ఏమైనా పట్టుకుంది ఈ అమ్మాయి అది పట్టుకొని సోదే చెప్పాడుతున్నా అందరికీ ఇది నువ్వు బాగా అర్థం చేసుకోవాలి సోదే చెప్పడం అంటే ఏంటంటే నీ భవిష్యత్తు గురించి చెప్పడం మనకి తెలుసు ఈ లోకంలో అనేకమైన విధానం చాలా మంది చీకటి శరికల్ల సా చెప్పండి ఈ భవిష్యత్తు చెప్తారు కదా కదా ఆత్మలే అబద్ధాన్ని అనుసరించే ఆత్మలు నీకు చెప్పినప్పుడు మన నిజమవుతుందా ఖచ్చితంగా కాదు కాబట్టి ఈ భవిష్యత్తు గురించి చెప్పే ఏ విధమైన నువ్వు అది ఫలాని పాస్టర్ చెప్తున్నా నువ్వు జాగ్రత్తగా వివేచించాలా అది నీకు అవసరమా మనకు తెలుసు మన భవిష్యత్ అన్న సురక్షితంగా ఉందని దావితి రాజు కీర్తన గ్రంథం నలభై ఎన్నిసార్లు మనకు చెప్పించాయి అవి లెక్కకు మించినవి ఉన్నట్టు మన భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు దేవుని దృష్టిలో కాబట్టి నేనేం చేయాల ప్రభావ అంటే నీకు అనుమానం విశ్వాసం లేదు రేపు ఏమవుతుందో బ్రహ్మ విశ్వాసం పోగొట్టుకున్నాను విశ్వాసం బాగొట్టు నేను దేవుడు విశ్వాసం లేకుండా ఎవడునో దేవుడికి ఇష్టడుగా ఉదరడానికి వాక్యం కాబట్టి మీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారే ఉన్నారని కేకలు వేశారు దంట చూడండి మనుషులకి నువ్వు సువార్త చెప్పడం ఎంతగా నా సైతాన్ పుట్టిన సువార్త చెప్తుంటే ఆశ్చర్యం కదా నాకు ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది చెప్తే నువ్వు ఎంతగా సువార్త ప్రకటించినవు నీ లైఫ్ లో సైతాన్లు బాగా కదా దయ్యం సువార్త దయ్యానికి చెప్తున్నారు నీకు అన్ని తెలుసు నువ్వు ఏదో చెప్పలేవు ఆత్మ నువ్వు రక్షించలే లైఫ్ లో పదిహేను వచ్చావు ఆమె ఇలాగా అనేక దినాలు చేయించినట్టు కనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలి పొమ్మని ఏసు క్రీస్తు నామం ఆ దయంతో చెప్పిన వెంటనే ఆ ధ్యానాన్ని కదిలిపోయాను ఒక విషయం అర్థం చేసుకోండి మనం తన మీద చేపెట్టి పంపిస్తా ఉంటాం ఎన్నిసార్లు జస్ట్ ఒక్క మాటకే అది విడిచిపెట్టి నీ సేవ ఎటువంటి విధం కదా ఎటువంటి అగ్ని ఉండాలా నేను నోట్ల నుంచి నువ్వు వాక్యం చెప్తుంటే నేను నోట్ల నుంచి అన్ని రావాల కృష్ణ శక్తులను కాల్చి ఏం చేయదో మీకు తెలుసు ఈ అమ్మాయిని పనులు పెట్టుకున్న వాళ్ళందరూ వచ్చి ఇంత కొట్లాడుతున్నట్టు కదా మనం బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చెప్పదు మీరు ఈరోజు కూడా భవిష్యత్కి సంబంధించిన విషయాలు వరని నేను చెప్పాలంటే వాడు లక్షల లక్షల డబ్బులు తీసుకుంటున్న దరిక ఉన్నారు అట్లా చాలా మంది ఎక్స్పర్ట్స్ అన్ని అబద్ధాలని నేను చెప్తున్నా ఏమి కూడా సత్యం కావు ఒక రెండు మూడు సత్యం ప్రక్రియ సైతాన్ని అట్లా నేను మమ్మిపెట్టడానికి అట్లా కొన్ని చెప్తాడు తర్వాత సంపూర్ణంగా నేను మోసేగిస్తాన ఇది ఒకటి నువ్వు ఈ సైతాన్ని వాళ్ళు ఎట్లా చెబుతారంస్ నేను అంటే డైరెక్ట్ గా నేను పాలని బ్రదర్ ప్లాన్ తీసేది చెప్పాను దాన్ని అది దేవుణ్ణి మనుషులు ఎప్పుడూ దూర్తుంది పుత్ పూర్తూననే దయ్యం నేను ఛాన్స్ అది బ్రదర్ నీకు అపాయం వచ్చినట్లు నేను చూసిన బ్రదర్ నేను ఎవరో కొడుతున్నట్లు నేను ఎవరో జైలు వేసినట్లు అట్లా చెప్తాడు అనమాట నువ్వు ఎందుకంటే నీకు ఫస్ట్ టైమే దేవుడు దర్శనం ఇచ్చి నీ భవిష్యత్తు ఎట్లుండబోతుంది నీ కాలం ఎట్లా ముగించబోతుంది అది గుర్తు చేసుకున్నప్పుడు ఇది పూతూని దయ్యం నుంచి వచ్చిన విషయం అది ఎవరైనా కావచ్చు సేవకుడు భక్తుడు దేవుని బిడ్డలు వాళ్ళదార కూడా రావచ్చు ఎందుకంటే వాడు వాళ్ళదార వచ్చి నేను నిమోసగిస్తాడు ఉదాహరణకి చెప్పండి పౌలు ఆ పూతూను నేను అమ్మాయి మాటలని ఒప్పుకునే ఏం జరిగాడు అదొక ట్రాప్ సైతాన్ని వాడన్నీ ట్రాప్స్ పెడుతుంటాడు మీకు ఎట్లా పట్టాలి నేను పట్టేసేయాలనే ఉద్దేశం అది దుష్టాత్వాన్ని గ్రహించగలిగే పౌలు కాబట్టి దాన్ని వెలగొట్టి లేకపోతే అమ్మాయి దయ్యం పట్టిన అమ్మాయి సాక్ష్యం ఇస్తుంది వీళ్ళు దేవుడి బిడ్డల అప్పుడు ఫిలిపీ అనే ఆ పట్టణము ఏం ఆ సైతానికి ఎక్కువ మహిమనిస్తారు అమ్మాయిలో ఉన్న సైతాను ఎక్కువ పవర్ఫుల్ అనుకుంటున్నారు వీళ్ళు మీ జీవితాలలో ఎటువంటి ఈ ఒక అవకాశాలు వచ్చినాయో వివేచన ఆత్మల వివేచన అవి ఉంటే ఒకసారి జ్ఞాపకం తీసుకోండి కావాలంటే రేపు పంచుకోవచ్చు ఇది కా జరుగుతున్న స్థితి ఈరోజు కాబట్టి భవిష్యత్తు గురించి చెప్పే వాళ్ళు అంత మోసగిచ్చే వాళ్ళు అవి దుష్ట ఆత్మలు ఉంటాయి వాటి జోలికి మనం బాగునే ఎందుకంటే అది వెలుగుతుంట అందరించి మాట్లాడుతుంటాడు అంటే నీ భవిష్యత్తు దేశ ప్రభుత్వ సురేష్ బహు ఉన్నతమైన ఫలం గురి వాడు కాబట్టి మనం భయపడక భయం వస్తే అవిశ్వాసం వస్తుంది కాబట్టి భయపడక ప్రభు నీకేపు చెప్తున్నా నేనేం భయపడను రేపటి గురించి నువ్వే నడిపించి అని ప్రార్థించాలా పరిశుద్ధ బహుదేవా మీకు వదనాలనైనా అనేక పర్యాయాలు మళ్ళీ హెచ్చరిస్తూ బలపరుస్తూ నడిపిస్తూ ఇంతవరకు కాచి కాపాడేందుకు మీకు వదనాలైనా వివరించిన వారిని మాకు అనుగ్రహించండి అనేక లెక్కి తండ్రి మిమ్మల్ని మెరుగుపరిచేలాగా మీద సత్యాన్ని పాటించేలాగా అప్పుడు ఆ వరం మతాన్ని గ్రహించండి అయినా ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గ్రహించి అపూర్ణత కోలాలన్న సహమాని అయినా మేము మహిమాలు నిలబెట్టుకోమని ఏసీ క్రీస్తు పరిషుధ నామంలో ప్రార్థించిన సూత్రం ప్రభా పరిశీలి తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి సంపూర్ణ నీకు వన్నాలిసయ్య గొప్ప దీవ ఈ కషణ కాలం అంతా ప్రభా మమ్మలందరినీ సురక్షంగా మీ కృపలో భద్రపరుచుకున్నవనైనా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్న ప్రభావానికి ఎంతో వన్నాాలిసా నీకు ఇస్తుతలు స్తోతాలు అర్పించుకుంటున్నాయి సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగును కాక హా లలీ గొప్ప దేవాన తండ్రి ఈ యొక్క మధ్యగానే సములనైనా మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని కృపర్మకు అనువేదించిన ఆయన దాన్ని బట్టి నీకెంతో వర్ణాలు అర్పించుకోవడం అయినా నీకే కృతజ్ఞత సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగుని కాక దేవనవ ప్రభావ వివేచన వరం గురించి ప్రభావం మీరు మాతో మాట్లాడుతున్నారని అయినా నీకు పర్యాల నుంచి ప్రభావ బట్ ఏ రీతిగా ప్రభావ మేము ఓ ప్ర వరం పొందుకునే ప్రభావం ఎట్లా ఆత్మను వివేచించాలా అనే విషయం మీరు మాతో మాట్లాడుతున్నారైనా ఎన్నో విషయాల ప్రభావం ఈ రోజు బయలుపరిచినారని అయినా బట్టి నీకు ఎంతో వంద మా సేవా జీవితంలో ఒక నాలుగు విషయాల ప్రభావ మేము వివేచించాలా ప్రభావం మీ ఆత్మ ప్రభావం ఏ రీతిగా ఉందని ప్రతిని మేము వివేచించాలా ప్రభావ ఏ రీతికి దూతలను కూడా మేము వివేచించాలా ప్రభావ అది మనుషులు కూడా మేము వివేచించాలా ప్రభావ మనుషులు ఈ ఆత్మను కూడా వివేచించాలా ప్రభావ అలాంటి వివేచిన వరం మీరు మాకు అని గురించి మనం ప్రాదిష్టం వరం కోసం మేము ప్రయాసపడాలా బట్ మేము పొందుకోలేని మీ సాయం మాన గురించి మనం ప్రాదిష్టమైన కొనుక్కగల సయానికి ఎంతో ఎందుకంటే ప్రభావ ఆ రీతిగా లేకుంటే మేము మోసపోతాం ప్రభావ అనేకులు ప్రభావ వెలుగుతో ధరచుకునే ప్రభావ వారు మనుషులు ఉండి ప్రభావ శివుకులు ఉండి అనేకులు మోసగించిన ప్రభావం సంగతి తెలియకుండా వాళ్ళు ఆ రైతున్న ప్రభావ వాళ్ళకి తిరిగి ప్రభావ ఒక దినం ప్రభావం ప్రభావ చివరి కాలంలో ఈ నాములు మేము ఆ సమయం ప్రభావం అప్పుడు విధంగా లేదు ప్రభావం అప్పుడు వచ్చిన వాళ్ళకు అప్పుడు వస్తుంది ప్రభావం ఇంతకాలం అప్పుడు ఏ సమయం ఉండదు ప్రభావ అలాంటి అవకాశం ఉండదు ఆ టైంలో కాబట్టి నైనా ఆ రీతిగా ప్రభావం ఉండకూడదు ప్రభావం ఆ రీతి ఒకప్పుడు మేము జీతాలు ఉండే ప్రభావం కాబట్టి మేము మరీకున్న ఈ సత్యం మాకు బయలుపరచబడి బహు జాగ్రత్తగా మేము జీవించాలి ప్రభు వాడు ఏంటి మోసగించే విధంగా ఆ వివేచన మీరు మాకు అనుగ్రించినైనా రవ్వ నా దేవా మీ పరిలో గొప్ప జ్ఞానం మాకు అనుగరించిన ఎందుకంటే ప్రభావ వివేచన లేకపోతే మేము మోసపోతాం ప్రభావం ప్రవృత్తి మోసపోయినారు రవ్వ అబద్ధ ప్రవక్త మోసగించిన ప్రభా ప్రజుల గ్రంథంలో ప్రభా నేను యోగ ప్రవక్తని అన్నాడు కాబట్టి ప్రభావరు ఎవరు ఎవరు అబద్ధ ప్రవక్త అనేది గ్రహించాలని మాకు ఇవే కాబట్టి అది ప్రభా అదే ప్రభా కానీ అతను ప్రభా అది గ్రహించలేక ఓ ప్రభావ రెండు మూడు సార్లు మీరు అవకాశం ఇచ్చారు కానీ మూడోసారి అతను మోసగింపబడిన అందుకే సింహం చింది ప్రభాసింహం ప్రవచించిన ప్రభావం ఎంతో అయితే మోసపోతున్నారు చెప్పలే పది ఆత్మ వివేచించాలా ఒక మోసం వరకు తీసుకురా తెలియకుండా వాళ్ళు మోసంటే వాళ్ళకి వివేచన లేదు ప్రభావ అన్ని రీతిలో ఆ వివేచన కొన్ని కొన్ని ప్రావా అనేకులు ప్రభావ ఆ వరం ఒక విధానం ఏందో ప్రభావ నిశ్చితీకరించు ప్రకటించినప్పుడు ప్రభావ అనేకుడు ప్రభావ ఆ మోసం నుంచి బయటకు వస్తారు ప్రాభ వాళ్ళ ఆత్మ నిర్తను తెలవడితే ప్రభావ వాళ్ళ హృదయంలో ప్రాభ పౌరులు ప్రభా సైతలు కాబట్టి దేవుని కుమారులు దేవుని రాజ్యూ ప్రభా వెళ్ళిపోయింది ప్రభావం ప్రోభ ఆయన మేము చదవడానికి విలే ఒక దశ మేము నీడుతున్న ఒక దశ చాలారి ప్రభావ క్షమించమని ప్రార్థం కృపచించమని ప్రాదిష్టం లేన తన మీ కరుణ మాకు అనిపించిన గొప్ప దేవత సంపూర్వ ముందుకు పోల ప్రభా అతని ప్రతిక్షణం ప్రభావ పశువులు మరుగుతుండాల ప్రభావం వాటి నుంచి మాకు విడుదల కల్పించాం ఆయన మీ యొక్క మాలం పొందుకు మేము ముందు పోలాలి సహాయపడండి ఒక్క దుష్ట సంగతుల మధ్య ప్రభావ ఒకరోజు జైలు ఉన్నాం ప్రభావ కానీ ప్రభావాల ప్రభావ జలు అంతరంగంలో పోయి చూడాలా ప్రభావ ఏ హెచ్కెళ్ళ ప్రభా గో కన్ను వేసి మీరు చూపించినారు ఆత్మలు ప్రభా అయితే చూడాలా ప్రభా చూడాలా ప్రభా ఆ రీతి మాకు చూపించమని ప్రార్థిస్తాం అదే చూసి కన్నులు మాకు అనిపించాలి ఆత్మ నీతలు ఇప్పని ప్రభావ ఆత్మీయ ప్రభావిని మేము చూసేలా కన్ను ఇప్పుడు తొలగించాలి ప్రభావ పట్టుకున్న ప్రభుత్వం తొలగించమని ప్రార్థిస్తామన్నా ఆయన ఈసీకున్న ప్రభు ఆయన ఆ బంధకాలి బయట తీసుకున్న వాళ్ళ ప్రభు ఆ రీతి నడిపించడం ఇష్టమైన గొప్ప దేవ మీరు అక్కడ తొరిగి ఉంది ప్రభావం మీరు బహు సమీపం ఉంది ప్రభు అయినా మీరు ప్రతి ప్రవచనం నెరవేరుతున్నాయి ప్రభావ ఇంత భయంకరమైన కాలంలో ఉంటున్నాం ఇది అంతకంతకు దిగజారిపోతుంది ప్రభావ ఈ అవస్థ కోలాప్స్ రాబోతుంది ప్రభావ కానీ ఎవరు గ్రహించని కాబట్టి ప్రభా మీరు మాకు చూపిస్తున్నారు అనేక పర్యాల నుంచి ప్రభావ హెచ్చరిస్తున్నారు మమ్మల్ని బలపరుస్తున్నారు వేదికగా సిద్ధపడాలని కాబట్టి ఈ వేచిన మాకు ఎంతో అవసరమని మీకు కాలం మాకు చూపిస్తాను అనుకో ప్రభావ ఆ వరం కోసం చూపించాలా అనేక బయట నడిపించాలి ప్రభావం నడిపించడం అదిష్టమైన సమస్యలు సబ్జెక్ట్ లోకి తీసుకపోయినట్లయితే రెండు పక్కాగా లోపలిమేంటా పట్టడం అనేది మనుషుల కులబతిస్పోట్ నందన ఆఫ్ స్ట్రా స్ట్రక్చర్ ని నికనపించుకోవడానికి లాగుతు ఆన్ ప్రొటెక్ట్ అవుతుంది రెండు బ్రాంచెడ్ వన్ హాఫ్ ఇన్స్టిట్యూషన్ లో స్టాండర్డ్ సిస్టమ్స్ పోబ్రబకి దేర్ రిపేర్స్ తెల ఆ ది అభిషేకించి <laughs> రాదని స్తో ప్రభావ పరిశుద్ర గొప్ప దేవ జీవం గల రాజా మహిమోన్నత దేవ సలష్టికర్త మీకు వందనాలి ప్రభు విశ్రీస్తునామం బెట్టి వాక్యం చేత నిర్మాతో ప్రభు ప్రతి ఒక్క ఆత్మని ప్రభు మేం అలాంటి వరాలను మేము పొందుకోవాలా ఫలాలను పొందుకోవాలా ప్రభు దేవ మీకు ఎంతో వేలాది వందనాలి మీతో ఎంత సన్నిహితంగా ఉంటే ప్రభు మాకంత విజయం మీతో మేము స్నేహం చేయాలా రాజా ఏదో ప్రార్థన చేస్తున్నాం వాక్యం చెప్తున్నాం వెళ్ళిపోతున్నాం మనం ఉండడానికి లేదు ప్రభా మా జీవిత కాలం అంతా మీకు సమర్పించుకునేది ఎలా మీతో జీవితాన్ని గడపాలా ప్రభా అలాంటి జీవితం దయచేయండి ఎంతో కష్టం ప్రభా ఎన్నో ఇరుకులు ఇబ్బందాలు ప్రభా శోధనలు శ్రమలు వచ్చినప్పటికీ కూడా ప్రభా మేము మట్టుకు ప్రభావ వెనుకడుగు అయ్యాం ప్రభావ మీ నామంని మయమరచడానికి ముందుకే బయలుదేరి వెళ్తుండంగా రాజా పరసూలతను కాపాడుకుంటే శ్రభ మీ నామం ని మయమపరుస్తూ ముందుకు నడిపింపబడాలా అలాయ రాజా మీరే తోడుగా నీడగా ఉండండి ప్రభ అంత ఈజీ కాదు ప్రభా మిమ్మల్ని అంటుకుని ఉండడం దుష్టుడు పరిపర విధాలుగా కూడతూనే ఉంటాడు ప్రభా ఫోర్ స్క్వేర్స్ నుంచి ప్రభా వాడు బాణాలు వేస్తూనే ఉంటాడు మీతో ఎన్నెస్తో సన్నిహితంగా ఉండాలనుకున్నా కూడా వాడు వేస్తూనే ఉంటాడు ప్రభు కానీ వేసు రక్తమే జయం ప్రభు వేసు నామే జయం ప్రభు ఆ యొక్క నామాన్ని ముందుకేసుకొని ప్రభు మేము వాడేసే బాణాలు అన్నిటిపైన విజయాలను పొందుతూ ప్రభా ముందుకు మీరే మా బలం మా శక్తి ప్రభా మీరేం ఆయుధం రజా మీకు వందనది ప్రభావం వాక్యం అనే కడ్గం చేత ప్రతి ఒక్క దాన్ని ప్రభా మేము జయిస్తూ ముందుకు నడిపింపబడాలా మీకు ప్రభ విరుద్ధంగా ఉన్నది ఏది కూడా ప్రభా ఆయుధం బరిదీలదు ప్రభా ఈ విజయాన్ని పొందడానికి అవకాశమే లేదు ప్రభావం కాబట్టి మీ నామం ఎత్తుకొని ముందుకు నడుస్తున్న మేమే శ్రభ లేరే నడిపించి ప్రభావం మీరే తోడుగా నీడగా ఉండమని యేసో క్రీస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ ప్రభున ఏసీ ప్రీస్ యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అంటడు కాక హామీ